ీగరుభ్యో నమ హరి ఓం శ్రుతిస్మృతిపురాణానామాలయ కరుణాయమామి భగవత్పాదశంకరం లోకశంకర అనేకచిత్తవిభ్రాంత మోహజాలసమాసక్కామభోగ స్వతంతి నరకేషు చూ కామ భోగేషు ప్రసక్త అంటే భోగ్యములను భోగించుట కామ అంటే భోగ్యము భోగింపబడే వస్తువుకి కామ అని పేరు వాటిని సంపాదిస్తూ ఉండడం భోగిస్తూ ఉండడం ఈ సందర్భములు భోగ సందర్భములు అంటే ఏదైనా ఒక వస్తువును కోరుకోవడం ఆ వస్తువు లభించినట్లయితే మనం సుఖాన్ని పొందగలము అని నిశ్చయించుకుని ఆ వస్తువును సంపాదించి దానిని భోగించుట అదో పని అలాంటి పనులు మొత్తం జీవితం అంతా అదే పనులను నిర్వహించుకుంటూ బతకడం అదే జీవిత పరమావధిగా జీవించడం అటువంటి వాళ్ళని కామభోగేషు ప్రసక్త అని ఇంకా వీళ్ళని వాళ్ళని నిందించడం అందుకు తాత్పర్యం కాదు అభిప్రాయం ఏమిటంటే అసలు జీవితంలో ఇది కావాలి అది కావాలి అని కోరుకుంటూ ఉండడము వాటిని కోరుకున్న వాటిని సంపాదించే ప్రయత్నంలో భాగంగా ధనాన్ని సంపాదించడము ఇప్పుడు చిన్నప్పుడే ప్రారంభమవుతుంది ఈ ఈ యాత్ర మూడో సంవత్సరంలోనే పిల్లవాడు మంచి స్కూల్లో చేర్చాలి సెయింట్ యానీస్ లోను దాంట్లోనూ చేర్చాలి చేరిస్తే ఏమవుతుంది బాగా మార్కులు వచ్చేస్తాయి బాగా మార్కులు వచ్చేస్తే ఏమవుతుంది నారాయణలోనూ చైతన్యలోనూ సీట్ వస్తుంది అప్పుడేమవుతుంది ఇంటర్మీడియట్ లో బాగా మార్కులు వస్తాయి అప్పుడు ఐఐటిలోనూ లేకపోతే ఇంకో ఇంజనీరింగ్ కాలేజీలో సీట్ వస్తుంది అప్పుడేమవుతుంది మంచి డిగ్రీతో బయటకు వస్తే పెద్ద డబ్బుతోటి ఉద్యోగం వస్తుంది అప్పుడు అమెరికా వెళ్ళొచ్చు అప్పుడు ఏదైనా పెద్ద కంపెనీలో జాయిన్ చేయొచ్చు అప్పుడు పిల్లల్ని ఒక అందమైన అమ్మాయిని పెళ్ళాడచ్చు బాగా కట్నం తెచ్చింది అని ఈ విధంగా ఈ కామభోగేశు ప్రసక్త అనే జీవితము ఇది చిన్న వయసులోనే ఆరంభమవుతుంది నిన్న ఒక మోడల్ చెప్తూ వచ్చాను మీకు గుర్తు ఉండాలి ఆ ప్రతి మనిషి కూడా ప్రతి మనిషి జీవితంలో ఒక గీత ఒకటి ఉంటుంది ఒక లైన్ వీడింత వరకు పొందిన భోగములు సంపాదించిన కామ్య వస్తువులు ఇల్లు వాకిలి డబ్బు దస్త మొదలైనవి ధనము సంపద భోగములు తర్వాత వివాహం చేసుకుంటే భార్య పిల్లలు ఇవన్నీ కూడా ఈ గీతకి యువతలు ఉంటాయి వీడ గీత దగ్గర గీతకు యువతలు నిలబడి ఆ గీత లోపలు ఉంటాయి గీత లోపల ఉంటాయి ఉన్నదేమిటి ఇప్పటికే వీడు సంపాదించుకున్న కామభోగములన్నీ ఆ గీత లోపల ఉంటాయి వీడు ఆ గీత అవతలకి చూస్తూ ఉంటాడు ఆవలి వైపు గీతకు ఆవలి వైపు ఏముంటాయి వీడికి ఇంకా దొరక్కని కామభోగములన్నీ ఉంటాయి వాటికే చూస్తూ ఉంటాడు వాటిని కోరుకుంటూ ఉంటాడు వాటి కోసం ప్రయత్నాన్ని చేస్తూ ఉంటాడు ఇది మనిషి యొక్క జీవితం యొక్క పద్ధతి ఈ మాట నేను నిన్న వివరంగా చెప్తూ వచ్చాను ఇలా ఎవరు ఉంటారు ఈ గీత గీసుకుని ఈ గీత లోపల ఇవన్నీ ఉన్నాయి నాది అజీత అవతలు నాకు లేవు వాటిని సంపాదించుకోవాలి అనే పద్ధతి ఎవరి జీవితంలో ఉంటుంది అందరి జీవితంలో ఉంటుంది జీవితంలో అజేత ఉంటుంది ధనవంతుడి జీవితంలో ఉంటుంది అధికారం లేని వాడికి అజ్ఞత ఉంటుంది అధికారం పెద్ద అధికారము ఏదో రాజకీయ అధికారము క్యాబినెట్ మినిస్టర్ లేకపోతే ఇక్కడ రెవెన్యూ కలెక్టర్ మొదలైన అధికార సంపద గల వాడికి కూడా ఆ గేత ఉంటుంది అంటే వాడికి ఇంతవరకు ఉన్న అధికారం ఆ గేత ఉంటుంది ఇంకా వాడికి లభించని పై అధికారం ఏదైతే కదో అది ఆ ఆవల ఉంటుంది చదువుకోని వాడికి ఉంటుంది వాడు నేనేం చదువు చదువుకోలేదు అని చదువుకున్న వాళ్లతో పోల్చి చూసుకుంటాడు చదువుకున్న వాళ్ళు కాలు మీద కాలు వేసి కూర్చొని హాయిగా సుఖాలు అనుభవిస్తున్నారు మనం చదువుకోలేదు కాబట్టి కష్టపడిపోతున్నాం అని వాడు అనుకుంటాడు అనుకుని ఆ చదువుకోని వాడు ఆ డిగ్రీలోవి వాడికి ఆ గీతకు అవతల ఉంటాయి డిగ్రీలోవి ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యి ఆగిపోయిన వాడికి బిఏఎంఏ ఆ డిగ్రీ అవతల ఉంటాయి బిఏ పాస్ అయిన వాడికి ఎంఏ ఎక్కడ ఉంటుంది ఆ డిగ్రీ అవతల ఉంటుంది ఎంఏ పాస్ అయ్యి పిహెచ్డీ చేయలేకపోయిన వాడికి ఆ ఎంఏ యువతలు ఉంటుంది గీతకి పిహెచ్డీ అవతలు ఉంటుంది వాడు చేసిన ఎంఏ గురించి సంతోషించటం చేతగాక తనకు చేయలేకపోయిన పిహెచ్డి గురించి దుఃఖిస్తూ వాడు బ్రతికేస్తాడు జీవితవంతాల్లో బతికేస్తాడు లేకపోతే కష్టపడి ఆ పిహెచ్డీని సంపాదిస్తాడు ఈ విధంగా చదువుకున్న వాడికి ఈ ఉంటుంది చదువుకోని వాడికి అజ్ఞత ఉంటుంది ధనవంతుడికి ఉంటుంది ధన నిర్ధనులకు ఉంటుంది అధికారం ఉంటుంది అధికారం లేని వాడికి లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉంటుంది మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉంటుంది అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉంటుంది ధనవంతులకు కూడా ఉంటుంది ఉదాహరణకి ఒక సినిమాలో యాక్ట్ చేసినందుకు గాను వంద కోట్లు ఫీజు తీసుకునే వాడికి కూడా ఈ గీత ఉంటుంది వాడికి కూడా అవతల వాడికి ఇంకా చేతికి చిక్కని భోగ్యములు వాటిని వాడు కోరుకుంటూ ఉంటాడు ఈ మోడల్ మీకు అర్థమైంది కదా ఈ మోడల్లో ఇంకొకటి రెండు పాయింట్లు ఉన్నాయి ఒకటి జీత జీవితలో ఉన్నవి తక్కువైనా ఎక్కువైనా జీత జీవతలో ఉన్నవి తక్కువైనా ఎక్కువైనా అంటే వేదవాడికి తక్కువ ఉంటాయి ధనవంతుడికి ఎక్కువ ఉంటాయి జీత జీవతల అంతే కదా జీత జీవితలో ఉన్నవి తక్కువైనా ఎక్కువైనా వాటి ఎడల మనిషికి అంటే వాడికి అప్పటికే అవి లభించి ఉన్నాయి కనుక వాటి ఎడల వ్యక్తికి నిరాదరణ భావన ఉంటుంది వాటికి ఎందు శ్రద్ధ ఉన్నది వాటి ఎడల చాలా ఇన్సెన్సిటివ్ గా ఉంటాడు నేను నిన్న చెప్పాను ఇప్పుడు వజ్రం ఉంగరం కొనుక్కున్నాడు అనుకోండి కొనుక్కున్న రెండు రోజుల దాకా దాని మీద శ్రద్ధ ఉంటుంది ప్రేమ ఉంటుంది ఇది నాకు లభించిందనే ఉత్సాహము సుఖానుభూతి ఉంటుంది కానీ వన్ వీక్ అయ్యేప్పటికీ అది ఏమవుతుంది ఈతకి యువతల వైపు నా పడిపోయి దాని మీద వీడికి శ్రద్ధ ఉండదు ఆ సెన్సిటివిటీ ఉండదు నాకు వజ్రపు కలదు ఈ లోకంలో చాలా మందికి లేది ఇది నాకున్నది ఇది చాలా విలువైనది అండ్ దేట్ ఫోర్ ఐఎమ్ అకాంప్లిష్ ఐఎమ్ ఫుల్ఫిల్డ్ ఐఎమ్ హ్యాపీ అనే ఫీలింగ్ ఎన్ని రోజులు ఉంటుంది ఓ రోజో రెండు రోజులు ఉంటుంది మహా ఉంటే వన్ ఆ తర్వాత ఉండదు ఆ తర్వాత ఈ వజ్రపు తుంగరం అది ఒక భారం కింద మారిపోయి దాని ఏడ ఏ రకమైన శ్రద్ధ లేకుండగా అది అలా ఉంటుంది ఆ విధంగా తయారవుతుంది కాబట్టి జనులు ఎలా తయారవుతారంటే తమకు లభించి తమకు ఇప్పటికే లభించి ఉన్న వాటి ఎడల నిరాదరణ భావాన్ని ఒక ఇన్సన్స్టిట్యూవిటీని డెవలప్ చేసుకుని ఉంటారు తమ అధీనంలో ఉన్నటువంటి వస్తువుల ఎడల వాళ్ళకి ఏ రకమైనటువంటి ప్రేమ కానీ ఆదర భావం కానీ ఉండదు తమ లేని వాటి చేసి ఉంటారు ఇది అర్థమైందండి ఆ పాయింట్ అర్థమైందండి ఇక మరొక పాయింట్ తమ వద్ద ఉన్నవి తమకు సుఖమును ఇచ్చుకలేదు అనే అనుభవంలో ఉంటారు తమ వద్ద లేనివి తమకు సుఖాన్ని ఇస్తాయి అని వాటి కోసం అదువులు చాచుతూ ఉంటారు చిత్రం ఏంటంటే తమ వద్ద వరకు తమ వద్ద కావు ఇది వరకు లేవు కష్టపడి సంపాదించి తెచ్చుకున్నాడు అవి తెచ్చుకున్నాక మరి సుఖాన్ని ఇస్తూ ఉండాలి కదా అవి సుఖాన్ని ఇవ్వటం ఇప్పుడు వీడు కొత్త కొత్త వేవో ఆ గీతకి ఆవల ఉన్న విషయాలని కోరుకుని కష్టపడి ప్రయత్నం చేసి సఫలుడై ఆ ప్రయత్నంలో సఫలుడై వాడి కామన సిద్ధించి ఆ వస్తువు లభించిందనుకోండి అప్పుడు ఏమవుతుంది సత్కాలమునందు ఆ వస్తువు లభించిన కొద్ది రోజుల వరకు ఎంతో ఉత్సాహం ఉంటుంది కొంత సుఖానుభవం కలుగుతుంది ఆ తర్వాత ఆ వస్తువు వీడి దగ్గర అప్పటికే ఉన్న వస్తువులలో జతగూడి వీడికి సుఖాన్ని ఇవ్వడం మానేస్తుంది వీటికి దాని ఏడల ఆదరణ తగ్గిపోతుంది మళ్ళీ మిగతా వాటితో పాటుగానే ఇది కూడా పడుతుంటుంది వీడు ఇన్సెన్సిటివ్ గా తయారైపోయి మళ్ళీ సుఖం కోసం గీతకి అవతల చూస్తూ ఉంటాడు మీరు గమనించారా ఈ జీవనం ఈ విధంగా జీవించాం ఈ విధంగా మనం జీవించాం నేను వ్యక్తిగతంగా చెప్పాలంటే పిహెచ్డీ లేదు అని అది ఒక పెద్ద లోటుగా భావన చేస్తూ జీవితం గడిపారు ఎంఏ ఉంది ఎంఎస్సీ ఉంది దాని మీద ఆదరణ ఉండేది కాదు పిహెచ్డీ లేదని దుఃఖానుభవం కలుగుతూ ఉండేది ఎందుకని ఇతరులతో పోల్చి చూసుకుని వాళ్ళకి పీహెచ్డీ ఉన్న అని దుఃఖంతో అనుభవం దుఃఖానుభవంతో కొంతకాలం గడిపి కష్టపడి ప్రయత్నం చేసి పిహెచ్డి సంపాదించి ఆ సంపాదించిన తర్వాత పిహెచ్డి వల్ల కలిగే సుఖం ఎన్ని రోజులు ఉంది అని ఇప్పుడు మీరు నన్ను అడిగితే వన్ వీక్ కూడా లేదని చెప్పాల్సి వస్తుంది ఆ తర్వాత సైకిల్ ఉన్నప్పుడు మనకి మోటార్ సైకిల్ లేకపోయిందే అని అనుకుని ఇతరులతో పోల్చి చూసుకుని అది ఒక లోటుగా పరిగణించి సైకిల్ ఏడల అనే ఆదరణ కలిగి ఉండి సైకిల్ చాలా చక్కటి సాధనము అది నేను తొక్కుకుపోతున్నానంటే అది నన్ను చాలా వేగంగా ముందుకు తీసుకు వెళ్ళిపోతోంది నేను నా లక్ష్యాన్ని ఎంతో సుఖంగా చేరుకోగలుగుతున్నాను సైకిల్ సైకిల్ చేసినట్లయితే తొక్కినట్లయితే ఆరోగ్యం కూడా ఉంటుంది చూడండి అసలు చాలా సంతోషించవలసిన విషయం సెన్సిటిబుల్ పర్సన్ అయితే ఆ సెన్సిటివిటీ ఉన్నవాడైతే ఆ సైకిల్ తొక్కుతున్నప్పుడు తను అనుభవిస్తున్నటువంటి ఆ ఎఫర్ట్ ఆ స్కిల్ అండ్ ఈజీగా ముందుకు వెళ్ళిపోతూ ఉండడము అనేటువంటి ఆ పరిస్థితిని చూసి ఎంతో సంతోషించదగ్గ విషయం కదండి కానీ వాడు ఏం చేస్తాడంటే మోటార్ సైకిల్ వాటితో పోల్చుకుని దుఃఖపడుతూ ఉంటాడు మోటార్ సైకిల్ వేయడం దుఃఖపడతాడు సైకిల్ మీద సునాయాసంగా ముందుకు వెళ్ళిపోతున్నామే అని సంతోషించడం మరిచిపోతాడు కాబట్టి ఇటువంటి ఒక వాతావరణం మన జీవితంలో నిర్మాణం అవుతుంది మనకు ఉన్న వాటి ఎడల మనం చాలా ఇన్సెన్సిటివ్ గా తయారైపోతాం మనకు లేని వాటిని గీతకు ఆవల ఉన్న వాటిని కోరుకుంటూ వాటిని పొందే ప్రయత్నంలోనే మన జీవితం అంతా కూడా ఖర్చు అయిపోతూ జీవితం వ్యర్థమైపోతుంది ప్రసక్త కామభూలో ఆస్కర్ వైల్డ్ అని ఓ ఫిలాసఫర్ ఒక ఆయన ఏమన్నాడంటే వేర్ ఆర్ ట్రూ వేర్ ఆర్ ట్రూ పర్సన్స్ లా ఒక వ్యక్తి జీవితంలో రెండు విషాదాలు ఉన్నాయి ఒకటి లెన్ హిస్ డిజైర్ ఈజ్ నాట్ ఫుల్ఫిల్డ్ వాడు కోరిక సిద్ధించినప్పుడు అది విషాదం రెండు లన్ హిజ్ డిజైర్ ఈజ్ ఫుల్ఫిల్ ఆ కోరిక సిద్ధించినప్పుడు అది కూడా విషాదం ఎందుకంటే వీడు నాకు మోటార్ సైకిల్ కావాలని ఏరి కోరి కష్టపడి దాన్ని పొంది దాని నుండి ఏ రకమైన సుఖానుభవాన్ని పొందలేకుండగా అది ఎందుకు పనికిరానిగా అన్నట్లుగా దాని మీద వాడికి ఏమీ శ్రద్ధ లేకుండగా వాడు కారు కోసం అదులు చాచుతూ బతుకుతాడు కాబట్టి మోటార్ సైకిల్ ఉండాలనే కోరిక తీరి అది ఒక విషాదం కింద తయారవుతుంది అర్థమైందండి ఆస్కర్ వైల్డ్ స్టేట్మెంట్ కాబట్టి ఫిలాసఫీ అంటే కేవలం మన దగ్గరే ఉంది అందరూ ఫిలాసఫర్స్ ఉంటారు గొప్ప గొప్ప ఫిలాసఫర్ ఎంత అద్భుతంగా చెప్పాడో చూడండి ఆస్కర్లా ఇది కాబట్టి ఈ విధంగా కామభోగేశు ప్రసక్త ఇది ఒకటి దీంట్లో ఇంకో పాయింట్ ఉంది కొనసాగించమంటారా ఈ సైతాలది అంటే ఇంకో పాయింట్ ఉంది ఆ పాయింట్ ఏమిటంటే చూడండి మీకు లేనిదానని అంటే ఆ గీతకి ఆమల ఉన్నదానని మీరు కోరుకొని దానికోసం ప్రయత్నం చేసి తీరా అది పొందిన తరువాత అది ఎక్కువ కాలం మీకు సుఖాన్ని ఇవ్వలేకపోతుంది ఒక నాలుగైదు రోజుల కంటే ఎక్కువ సుఖాన్ని ఇవ్వలేకపోతుంది ఆ తర్వాత మళ్ళీ దాని మీద మీకు శ్రద్ధ తగ్గిపోయి ఆదరణ తగ్గిపోయి మళ్ళీ మీ వద్ద లేని దానిని మరి ఒక దానిని కోరుకుంటూ మీరు జీవితం ఉన్నారు అంటే అర్థం ఏమిటి ఎప్పటికీ కూడా క్రియను అనుష్ఠ కర్మను చేయాలి లౌకిక కర్మ కావచ్చు ఇంకో రకమైన కర్మ కావచ్చు కర్మను చేయాలి ఆ కర్మ ఫల రూపంగా మన దగ్గర లేని దానిని మనం పొందాలి అప్పుడు మాత్రమే మనకి సుఖం లభిస్తుంది అనే ఒక సిక్సేషన్ అనే ఒక ధోరణి లేక ధారణ బుద్ధి ఎందు బలంగా నిర్మాణం అవుతుంది అవునండి మీరు చూడండి జనులను చాలా కష్టపడి ధనాన్ని సంపాదించే ప్రయత్నంలో చాలా బిజీగా ఉంటారు ఎందుకంటే వాళ్ళ అభిప్రాయంలో వాళ్ళ దగ్గర ప్రస్తుతం ఉన్నది ఏది కూడా సుఖాన్ని ఇచ్చేది కాదు వాళ్ళ దృష్టి కొన్నింటి మీద ఉంది అవి సంపాదించినప్పుడు మాత్రమే సుఖం లభిస్తుంది అనే దృష్టితోటి చాలా కష్టపడి పని చేస్తూ ఉంటారు కష్టపడి పని చేయటానికి వ్యతిరేకంగా నేను చెప్పట్లేదు కష్టపడి పనిచేసి ఫలాన్ని కోరుకుని కష్టపడి పని చేస్తూ ఉంటారు తీరా ఫలం లభించిన తర్వాత ఈ సుఖం ఎంతకాలం ఉంటుంది అని ఆలోచించుకోండి ఇంతకు ముందు జీవితంలో వీడు కష్టపడి పనిచేసి సంపాదించినవి ఎన్నో వాడు చుట్టూ పడి ఉన్నాయి వాటి నుంచి వాడు ఏ సుఖాన్ని పొందలేకపోతున్నాడు కదా ఇప్పుడు కష్టపడి పనిచేసి ఇంకోటి తీసుకొచ్చి లోపల పడేసాడు అనుకోండి దానివల్ల సుఖం వస్తుందనేటువంటి భ్రమ లో వీడు బతుకుతూ ఉంటాడు వాడు గుణపాఠం నేర్చుకోవడం ఇంతకుముందు ఇలాగే అనేకమైన వాటిని నేను ఏరి కోరి కష్టపడి పనిచేసి ధనాన్ని పొగు చేసి సంపాదించి నా స్వంతం చేసుకున్నాను వాటి వల్ల నాకు ఎంతటి సుఖం లభించింది అవి ఇంకా నా దగ్గర పడే ఉన్నాయి కదా వాటి వల్ల నేను ఏమి సుఖాన్ని అనుభవిస్తున్నాను ఇలాగే అంటే అవి ఎందుకు కొరగానేవి అయిపోతున్నాయి వాటి మీద ఆదరము తగ్గిపోయినవి సరిగ్గా ఇదే పరిస్థితి మరొక సంపాదించినప్పుడు కూడా పునరావృతము కాదు అనేటువంటి హామీ ఏమీ ఉన్నది అర్థమైందండి అని ఆలోచించుకోడు అనే ప్రశ్న వేసుకోడు తన జీవితానుభవం నుంచి తాను నేర్చుకోవడం మనిషి ఎదుగదు తన జీవితానుభవం ఏమిటి దేనినైతే తాను ఏరి కోరి ఇతరులతో పోల్చి చూసుకుని అది లేనందుకు దుఃఖాన్ని అనుభవించి దానిని ఏరి కోరి కష్టపడి పనిచేసి శ్రమించి సంపాదించాడో అది ఇప్పుడు తన వద్ద ఉండి కూడా తనకు ఏ రకమైనటువంటి పరిపూర్తిని ఆనందానుభవాన్ని ఇవ్వలేకపోతోంది అనే అనే అనుభవం నుండి ఆ అనుభవం మన ముందు ఉన్నది ఈ అనుభవం ముందు మనిషి గుణపాఠం నేర్చుకోడు గుణపాఠం నేర్చుకుంటే గుణపాఠం ఎలా ఉంటుందో తెలుసిన సుఖానుభవం ఆ గీతకి ఆవల ఉన్న వస్తువులను పొందుట ద్వారా కలిగేది కాదు సుఖానుభవం అన్నది అది మన స్వరూపంలోనే ఉన్నది ఇప్పుడు ఇక్కడ సుఖానుభవం అనేది సంభవము ఆ ఆవల ఉన్న ఒకనొక వస్తువుని లేక స్థితిని పొందిన తరువాత సుఖానుభవం మాట కాదు ఇప్పుడు ఇక్కడ సుఖానుభవము కలదు తాను ఇంతకు ముందు కష్టపడి పనిచేసే ఎన్నో వస్తువులను సంపాదించినాడు కదా అప్పుడు కలిగిన సుఖానుభవం అయితే ఉన్నది కదా ఆ సుఖానుభవం యొక్క రూపురేఖలు ఎత్తివి అంటే ఒక వస్తువుని తన దగ్గర లేని దానిని తాను కోరుకున్నప్పుడు అది లభిస్తే కానీ సుఖము లభించదు అనే ఒక వ్యామోహంలో వీడు ఉండబట్టి మనస్సు ఆ కోరిక వలన కలిగే అలజోడితో ఉండబట్టి వీడికి తన స్వరూప సుఖము తప్పివేయబడి వాడు ఒక అసంతృప్తిని అనుభవించినాడు ఇలా వస్తువుల మించిన తర్వాత తత్కాలమునందు ఆ కోరిక తీరి కొద్దిసేపు ఎంతసేపు ఒక గంట లేదా ఒక రోజు మ్యాక్సిమం త్రీ డేస్ మూడు రోజులు ఉంటుంది మీరు కొత్త కారు కొంటే దానివల్ల కలిగే సుఖం మూడు రోజులు ఉంటుందండి నాలుగవ రోజు ఉండదు మూడు రోజులు ఉంటుంది ఈ మూడు రోజులు సుఖానుభవం కలిగింది కదా అది ఎక్కడి నుంచి వచ్చింది కారు నుండి రాలేదు ఆ కారు లభించినందువల్ల వీడు ఆ మూడు రోజులు ఆ గీతకి అవతల వైపు చూడడం మానేశాడు ఆ తాను సంపాదించుకున్న ఆ కారు చేసి తన వద్ద ఉన్నదా అని చేసి చూస్తున్నాడు ఆ మూడు రోజులు హీ ఈజ్ వెరీ సెన్సిటివ్ టు వాట్ హీ హ్యాడ్ తన కొత్త కారు ఎడవ గొప్ప సెన్సిటివిటీని కలిగి ఉన్నాడు ఆ కారణంగా వారి హృదయంలో ఉన్నటువంటి ఆనందాన్ని కప్పివేసినటువంటి మానసికమైన అలజడి తొలగినది అందుకోసం వారి స్వరూపభూతమైన సుఖాన్ని వాడు అనుభవించినాడు మూడు రోజులైన మరుక్షణం మళ్ళీ గీతకి అవతల వైపు చూసినాడు తన దగ్గర లేని వెళ్ళో కొన్ని అవతల వైపు కనపడ్డాడు ఇతరుల చేసి చూశాడు పోల్చి చూసుకున్నాడు వాళ్ళ దగ్గర ఉన్నవి తన దగ్గర లేనివి కొన్ని కనపడ్డాయి ఆ పోలికలు అవి ఆ జీతకి ఆవల వైపు ఉన్నాయి వాటిని పొందితే మనకి సుఖం లభిస్తుందనే వ్యామోహంలో పడిపోయినాడు కాబట్టి సుఖము యొక్క అనుభవము కోరుకున్న దానిని పొందిన సందర్భంలో కూడా ఆ పొందిన వస్తువు నుండి లభించదు తన స్వరూపము నుండియే అనుభవము లభించును కాబట్టి మీకు సుఖం కావాలి అంటే ఆ జీతకి ఆవల ఉన్న వస్తువులను చేసి చూసుకుంటూ వాటిని కోరుకుంటూ ఆ గీతకి యువతలు ఉన్న వాటి ఎడల ఇన్సెన్సిటివ్ ఉండిపోయి గీతకి ఆవల ఉన్న వాటిని మాత్రమే కోరుకుంటూ వాటి కోసమే తప్పిస్తూ జీవించేవాడికి ఒక జీవిత కాలము వ్యర్థం తప్ప వాడికి సుఖానుభవం అనేది కలిగే ప్రసక్తియే లేదు అప్పుడు వాడు చేస్తాడంటే స్వర్గానికి వెళ్ళే ప్రయత్నంలో పడతాం తర్వాత ఈ మొత్తం మీమాంస ఏదైతే నేను చేశానో దీంట్లో మీరు గమనించాల్సిన అంశాలు ఒకటి రెండు ఉన్నాయి ఒకటి కర్మ తద్వారా ధనము తద్వారా భోగ్యములను సంపాదించుక అనేది సుఖానుభవమునకు దారి అనేది భ్రమ అది సత్యము కాదు ఎప్పుడైతే మనకి లేని దాని గురించి ఆ గీతకు ఆవుల ఉన్నదాని గురించి చింతించడం మానేసి ఇతరులతో పోల్చుకోవడం మానేసి మన దగ్గర ఇప్పటికే ఉన్న వాటి ఎడల ఆదర భావాన్ని పెంచుకుని సెన్సిటివిటీని డెవలప్ చేసుకుని కామభోగముల ఎడల ప్రసక్తిని మీరు ఎప్పుడైతే విడిచిపెడతారో అప్పుడు మీ మనస్సులో ఒక ప్రశాంతి నెలకొని మీ స్వరూపభూతమైన ఆనందం మీకు అనుభవానికి వస్తూ ఉంటుంది కాబట్టి సుఖానుభవం అనేది భవిష్యత్తులో మనం పొందబోయే వస్తువు ద్వారా వచ్చును అనేది వ్యామోహము సుఖానుభవం అనేది ఇప్పుడు నా స్వరూపము నుండి లభించును అనేది జ్ఞానం కర్మ కర్మఫలము సుఖము అనేది అజ్ఞానం ఆత్మ స్వరూపము ఆనందము అనేది విజ్ఞానం తెలిసిందండి ఈ మీమాంస మీకు అర్థమైందా దీని మీద కొసమి రూపు మాట ఒక్కటి చెప్పమంటారా కొసమి రూపు గీతకు ఆవల ఉన్నది నాకు కావాలి అది ఇతరులు ఎవరో కొంతమంది దగ్గర ఉంది నాకు లేదు అది నాకు లభిస్తే నాకు సుఖము కలుగును అనేది వ్యామోహం నేను అది నాకు లభించట కొరకై దేవుడికో దేవతలకి పూజలు చేస్తే వాళ్ళు సంతోషపడిపోయి నాకు అది ఇచ్చేస్తారు అనేది ఆ వ్యామోహము యొక్క పరాకాష్ఠం కాబట్టి ఈశ్వరుణ్ణి ఆరాధించేది ఆ జీతకి ఉన్న వాటిని పొందటం కోసం మీరు ఈశ్వరుణ్ణి ఆరాధిస్తున్నంత కాలము ఆ ఈశ్వరారాధనారూపమైన కర్మ కూడా బంధహేతువే అవుతుంది గీతకు ఆవలో ఉన్న వాటిని పొందడం అనే మాటను ప్రక్కన పెట్టి గీత లోపల ఉన్న వాటి ఎడల ఆదరమును సెన్సిటివిటీని డెవలప్ చేసుకుని ఆ విధంగా నిష్కామమైన హృదయంతో ఎవరైతే ఈశ్వరుణ్ణి ఆరాధిస్తారో వారు ఆ ఈశ్వరుణ్ణి ఆత్మరూపంగా కనుగొని కృతాప్థులై జీవుక్తులవుతారు ఇది రాజమార్గం అయితే మరి లోకంలో ఈ కామ్యకర్మలని ప్రోత్సహించి వాళ్ళు జనులకు ఏ రకమైన సందేశాన్ని ఇస్తున్నారు అన్నది పెద్దలు ఆలోచించి చూసుకోవాల్సిన ఉన్నారు కాబట్టి ప్రసక్తాహ కామభోగోసు ఈ కామభోగముల ఎందు ఆసక్తి పెట్టుకున్న వాళ్ళు నరకే పతంతి వాళ్ళు నరకంలో పడిపోతారు వాళ్ళ బతుక ఎలా ఉంటుందంటే అనేక చిత్త విభ్రాంత వాళ్ళ మనస్సులో ఆ మనస్సు సుడులు తిరుగుతూ ఉంటుంది మనస్సు సుడులు సుడులు సుడులు తిరుగుతూ ఉంటుంది మీరు ఆలోచించండి వాడు మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాడు వెనకాల భార్య పిల్ల లేకపోతే పిల్లవాడు మోటార్ సైకిల్ అంటే అది సర్కస్ వెహికల్ ఎందుకంటే అది మీరు దాన్ని కూర్చుంటే నిలబడదు దానికి రెండే వీల్స్ ఉన్నాయి అసలు బండికి కనీ నోటన్స్ లాస్ ఆఫ్ మోషన్ ప్రకారంగా బండికి కనీసం ఎన్ని చక్రాలు ఉండాలి మూడు ఉండాలి బండి భూమి మీద బ్యాలెన్స్ గా నిలబడాలంటే దానికి ఎన్ని చక్రాలు ఉండాలి మూడు ఉన్నాయి కానీ మోటార్ సైకిల్కి ఎన్ని చక్రాలు ఉన్నాయి రెండు అది సర్కస్ రహితులు మీకు ఎప్పుడైనా సర్కస్ లో చిన్నప్పుడు మోటార్ సైకిల్ తిరిగి చూశారా ఇట్స్ సర్కస్ వెహికల్ వాడు సర్కస్ వెహికల్ నడిపిస్తున్నాడు రోడ్డు మీద దాని మీద వెనకాల ఆమె అలవకగా కూర్చుని ఉన్నది ఆమె కూడా సెల్ ఫోన్ మాట్లాడుకుంటాం వీళ్ళిద్దరి మధ్యలో పిల్లవాడు శాండ్విచ్ చేయి ఉన్నాడు వాడు కూర్చుని ఇటువంటి చూస్తున్నాడు వాడు మోటార్ సైకిల్ నడుపుతున్నాడు రోడ్డు మీద రోడ్డు అంతా ట్రాఫిక్ ఇటు వచ్చే ట్రాఫిక్ అటు వచ్చే ట్రాఫిక్ నడిచి వాళ్ళు జనాలు ఫుట్పాత్ లో ఉండవు ఫుట్పాత్ లో ఒకవేళ ఉన్నా అక్కడ షాపు లో ఎల్లు కాబట్టి ఫుట్పాత్ నడవడానికి చోటు లేదు ఫుట్పాత్ మీద నడవాలంటే మీరు భారతదేశాన్ని విడిచిపెట్టి విమానం ఎక్కే ఎడుబాయం అక్కడికో వెళ్లాల్సి ఉంటుంది అప్పుడు ఫుట్పాత్ మీద నడవచ్చు ఇక్కడ ఫుట్పాత్ మీద నడిచేందుకు ఆ భాగ్యం మనకు లేదు కనుక వాడు మోటార్ సైకిల్ మీద పెట్టి చెవిలో పెట్టుకుని వినేస్తున్నాడు అంటే ఏమిటనమాట వాడి మైండ్ లో ఎన్ని సుళ్ళు చురుగుతున్నాయో మీరు ఆలోచించండి నేను చెప్పిన దృష్టాంతం సరిపడిందా వాడి మైండ్ లో అనేక సుబ్బులు తిరిగేస్తున్నాయి ఏది దేని మీద స్థిరంగా ఉండలేదు మనస్సు ఇప్పుడు ఇక్కడ బయలుదేరారు మోటార్ సైకిల్ మీద కోటీ వెళ్ళాలి అదొక పని చేస్తున్నాడు కదా ఆ పని పూర్తి చేస్తే ఇంకో పని చూడచ్చు ఎవరితో మాట్లాడాలి అది ఇంపార్టెంట్ కాబట్టి కోటీ వెళ్ళాక ఆగి సెల్ ఫోన్ తీసి మాట్లాడాలి అదో పని ఆ తర్వాత ఆటలు వేసింది తినాలి హోటల్ దగ్గర చూసుకుని కూర్చొని వాడు వేసి తీసుకొచ్చింది తినడం అది ఇంకొక పని అలా పని తర్వాత పని ఆ తర్వాత మరొక పని ఆ తర్వాత మరొక పని చేసుకోవాలి అలా చేసుకునేవాడు ఫోకస్డ్గా ఉన్నవాడు అలా చేసుకుంటాడు కానీ ఇప్పుడు మనం చూసుకున్నటువంటి పరిస్థితి ఏంటంటే అనేక చిత్త విభ్రా చిత్తంలో అనేకములైన సుళ్ళు తిరిగిపోతూ ఉంటాయి ఈ సంసారంలో ఎలా ఉంటారంటే వాళ్ళు అవసరానికి మేర ధనాన్ని సంపాదిస్తారు ఆ ధనాల్ని అన్యాయ మార్గంతో సంపాదిస్తారు అవసరమైన మేరకైతే న్యాయమార్గంలో ధనం వస్తుంది లంచాలు పట్టి లేకపోతే ఇతరుల ఆస్తిని అపహరించి లేకపోతే ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ కట్టడం మానేసి ట్యాక్స్ నివేటు చేసి భారతదేశంలో ఓన్లీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ పే భారతదేశంలో ఐదు శాతం మందికే ట్యాక్స్ పే చేస్తారు ఇజ్రాయేల్ లో యాభై శాతం మంది ట్యాక్స్ పే చేస్తారు అమెరికా యూరప్ లో నలభై శాతం మంది ట్యాక్స్ పే చేస్తారు ఇండియాలో ఓన్లీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ పే ట్యాక్స్ ఎలా ఉంటుంది ట్యాక్స్ వేడ్ చేసేస్తూ తర్వాత ఈ ట్యాక్స్ వేడ్ చేసేసినప్పుడు వాడి మైండ్ లో సుళ్లు తిరిగేస్తూ ఉంటాయి ఏమని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏమైనా ఈ మధ్య మోడీ గారు వచ్చి స్క్రూలు బిగిస్తున్నాడు దీనివల్ల మనకు ఏం ప్రమాదం వస్తుందో అని లేకపోతే ఏదైనా వస్తువు కొన్నప్పుడు దీంట్లో మనం వైట్ ఎంత బ్లాక్ అంత ఈ సంగతి ఏమో వాడికి వైట్ ఎక్కువైతే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎక్కువ బ్లాక్ తక్కువైతే మన దగ్గర ఉన్న బ్లాక్ ని కన్వర్ట్ చేసిన ఛాన్స్ లేకుండా పోతుందేమో ఒకవేళ అంబడమైతే ఈ వచ్చిన బ్లాక్ ని ఎలా దాచుకోవాలి వైట్ ని ఎలా దాచుకోవాలి తర్వాత స్టాక్ మార్కెట్లో పెడితే ఈ స్టాకులు ఓసారి బయట వేస్తే మళ్ళీ పడిపోతూ ఉంటాయి అది ఎటువంటి స్టాక్ ఉండాలి తర్వాత ఈ పిల్లలు పెద్దవాళ్ళు వేరు కొడుకులు పెద్దవాళ్ళు వేరు వాళ్ళు మన సొమ్మును కాజేస్తారేమో ఈ పోగేసిన ఆస్తిని ఎవళ్ళెవళ్ళకి అనుకుంటే ఏ రూపంగా విల్లులో పెట్టాలి ఇంకేమైనా ఉంటే మీరు చెప్పండి నాకు ఉన్నవాళ్ళు నేను చెప్పారు అలాంటి ఈ కారు డ్రైవర్ని పెట్టుకున్నాము మనం నడుపుకోవడం విశ్రాంతిగా పుట్టుకోవడం కోసం కారు డ్రైవర్ని పెట్టుకున్నాము కానీ కారు డ్రైవర్ని నమ్మే పరిస్థితి లేదు ఆడవాళ్ళకైతే ఈ పని మనుషుని పెట్టుకున్నాము అది సరిగ్గా చేయదు అదేదైనా ఇంటికి వెళ్ళే ఇంటి దగ్గర నుంచి వెళ్ళేప్పుడు ఏదైనా పట్టుకుపోతుందో ఏమో అది అడిగిన గిన్నెలు సరిగ్గా లేదో మన దగ్గర జీతం ఎక్కువ ఇచ్చేస్తున్నామేమో చుట్టుపక్కల వాళ్ళకంటే మనం ఎక్కువ పేమెంట్ చేసేస్తున్నామేమో ఈ పని నమ్మడానికి లేకుండా అని అలా సుళ్ళు తిరిగిపోతూ ఉంటుంది మైండ్ లో చాలా అండి ఇంకా ఏమైనా చెప్పంటారా తర్వాత హింస అయితే వాడిని చంపాలి వాడిని చంపకపోతే మనకి ఆ కక్ష తీరదు లేకపోతే మన దారి తడ్డొస్తున్న వాడు కనుక వాడిని చంపేయాలి తీరా వాడిని చంపితే కేసు మళ్ళీ పోలీసులు పట్టుకుంటారేమో ఆ పోలీసు కుక్కలు రహస్యాన్ని బయట పెడతారేమో ఈ డిటెక్టివ్స్ అసలు మద్దతు చేసిన వాడిని పట్టేసుకుంటారేమో నా దగ్గరకు వచ్చేస్తారేమో ఈ నేను చంపాలనుకున్న వాడిని వాళ్ళు బంధువులందరూ కలిసి మళ్ళీ నన్ను నా వాళ్ళని అని ఈ విధంగా ఈ సంసారులు అనేక చిత్త విద్భ్రాంత వీళ్ళు మోహము యొక్క వల లోపల వీళ్ళు ఆ వల చేత కప్పివేయబడి ఉంటారు మోహము అనే వల చేత కప్పివేయబడి ఉంటారు మోహము అంటే ఉన్న సత్యాన్ని గుర్తించలేకపోవడము అసత్యమును సత్యముగా భ్రమపడుతూ ఉండడము దీనిని మోహము అంటారు ఆ మోహం అనేది ఒక వల వల అంటే చాలా దారాలు ఉంటాయి ఒక్క దారం కట్టేయడం కాదు అనేక దారాలు వీని కట్టేస్తాయి వీని కట్టేస్తాయి సమామృత అంటే కత్తి వేయబడి ఉంటారు ఆ మోహం అనే వల చేత వీళ్ళు కత్తి వేయబడి ఉంటారు ప్రతి అంశంలోనూ మోహమే ఏమిటి మోహము గీతకి ఈవల ఉన్నవి ఎందుకు కొరగానివి ఒక మోహము గీతకు ఆవల మన దగ్గర లేనివి మనం సంపాదించాల్సినవి అవి చాలా ముఖ్యము వాటి వల్లే నాకు సుఖం లభిస్తుంది అది ఒక మోహము ఈ పిల్లల్ని మనం కన్నట్లయితే వీళ్ళు పెరిగి పెద్దవాళ్ళై తర్జనాలు పెడితే నాకు పన లోకంలో సుఖం కలుగుతుంది నేను చేసుకున్న పుణ్యాన్ని బట్టి కాదు వీడు పెట్టే తర్జనాన్ని బట్టి నా నిర్మాణం అవుతుంది అది ఒక మోహము ఈ పిల్లలు నేను సంపాదించిన ఆస్తిని వీళ్ళు తీసేసుకుంటారేమో అది ఇంకో మోహము ఈ ఆస్తిని నాతో పట్టుకెళ్ళడం కుదరదు కదా ఇది ఎలాగా అది ఇంకో మోహము సంతానం ఉంటే సుఖాన్ని అనుభవించచ్చు ఇంకో మోహము ఆ సంతానానికి సంతానం కలిగితే మరింత సుఖము కలుగును ఇంకా మోహము మానవులు పొందే మోహానికి అద్దే లేదు తర్వాత మనం పూజలు గట్టిగా చేసేస్తే దేవుళ్ళు మన కోరికలు తీర్చేస్తారు ఇంకో మోహము తర్వాత మనకి ఏదైనా కష్టం వస్తే స్వామీజీ మన కోరికల్ని తీర్చేస్తాడు అది ఇంకో మోహము స్వామీజీ కాళ్ళకి దండం పెట్టిస్తే మన కోరికలు తీరిపోతాయి ఇంకో మోహము స్వామీజీ దగ్గర మహిమలు ఉన్నాయి ఆ మహిమలతో మన ఆయన ఉద్ధరించేస్తాడు పరమ మోహము ఆయన ఆయన ఉద్ధరించుకుంటే గొప్ప మిమ్మల్ని ఆయన ఉద్ధరించదా ఆత్మనాత్మానం ఉద్ధరే తర్వాత ఈ కోరిక ఈ దేవుడు ఆ కోరిక ఆ దేవుడు ఆయా కోరికలకు ఆయా దేవుళ్ళు వాళ్ళు మనని ఉద్ధరించేస్తారు మోహము గ్రహాలు మనని పీడిస్తాయి మోహము నక్షత్రాలు మన దుఃఖ పెడతాయి మోహము గ్రహాలను మనం మర్చిపో చేసుకుంటే మనకి సుఖాన్ని ఇస్తాయి మోహము రాళ్ల ఉంగరాలు ధరిస్తే మనకి సుఖం కలుగుతుంది మోహము దేవుడు ఇక్కడ ఈ ఆ ఊర్లోనూ ఉన్నాడు ప్రయాణం చేసి చూసొస్తే మన్ని ఉద్ధరించేస్తాడు మోహము ఈ రకంగా మనుష్యుల యొక్క మోహానికి ఎంత దిట్టంగా ఉందంటే ఈ మోహము శ్రీకృష్ణుడు దాన్ని మోహములు అంటే కూడా సరిపడదు కనుక మోహముల యొక్క ఒక మల ఒక మల వేసేసినట్టుగా మోహము చేత మనుష్యులు కప్పివేయబడి ఉన్నారు భాష్యం అన్నాము అనేక చిత్త విభ్రా ఉత్త ప్రకారై అనేకైత వివిధం భ్రాంతా అనేక చిత్త విభ్రాంతా అది ఇప్పుడు నేను ఇక్కడ పుస్తకం చూస్తున్నాను మీకు పాఠం చెప్తున్నాను సెల్ ఫోన్ ఇక్కడ పెట్టుకుంటాను ఈ లోపల ఎవడైనా సెల్ ఫోన్ వస్తే పాఠం ఆగితే ఆ సెల్ ఫోన్ తో మాట్లాడిస్తూ ఉంటాను అది నువ్వు పట్టుకుని అక్కడికి వచ్చేసి క్లాస్ అయ్యేప్పటికే బయట సిద్ధంగా వెయిట్ లో ఉంది ఆ డబ్బు కూడా పట్టుకుని వాడికి ఏదో ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను అదే అంతర్వాత మళ్ళీ శ్లోకంలోకి వస్తూ ఉంటాను ఇలాగా అనేక చిత్త విభ్రాంత పైన చెప్పిన విధంగా గడచిన శ్లోకాల్లో చెప్పిన విధంగా అనేకములైనటువంటి సంకల్పముల చేతను అనేక విధములైన భ్రాంతులను భ్రాంతులు పడుతూ వీళ్ళు మనస్సు సుళ్ళు తిరిగిపోతూ ఉంటుంది అలా సుళ్ళు తిరిగిపోతూ ఉంటుంది అనేక చిత్త విభ్రాంత మోహజాల సమావృతా మోహ అవివేక అజ్ఞానం సదేవాల ఆవరణాత్మక సమావృతా మోహము అంటే అవివేకము సత్య అసత్యముల మధ్య ఉండే తేడాని తెలియలేకపోవడము అసత్యమును సత్యముగా భ్రమపగుక అది అవివేకము అనే అజ్ఞానము అని ఇది ఈ అవివేకము లేక జ్ఞానము ఇది ఒక వల వల అంటే నిజంగా ఫిజికల్ గా ఎవడో వచ్చి మీద వల వేసేసాడని అనుకున్నారు అలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు అలా అనుకుంటారు కూడా సో ఫిజికల్ గా వల వేసేయడం కాదు ఇప్పుడు శ్రీ మహావిష్ణువు మెడలో కౌసుభ మాణిక్యం పెట్టుకున్నాడు అన్నారు అంటే మీరు ఆలోచించండి నిజంగా ఓ పెద్ద ఆయన శ్రీ మహావిష్ణువు అనే ఆయన ఎవరినో ఒక బంగారం షాప్ కి ఆర్డర్ ఇచ్చి ఓ యాభై తులాదో వంద తులదో బంగారం తెప్పించి నాలుగో ఐదో డైమండ్లు కూడా తెప్పించి ఒక అంశాల వాడి చేత ఒక మాణిక్యం ఒకటి వేయించి మెడలో వేసుకున్నాడు అనుకోండి ఆయన పరిపూర్ణుడు అంటారా అపూర్ణుడు అంటారా ఆయన అపూర్ణుడు అని ఆలోచించి ఎందుకంటే మెడలో మాణిక్యం ఒకటి ఒక హారం ఒకటి వేసుకుంటే కానీ ఆ టై కట్టుకుంటే కానీ వాడికి ఉత్సాహం లేదన్నట్టుగా మెడలో హారం వేసుకుంటే కానీ ఆయన ఆ గుడ్ ఫీలింగ్ కలగదు అనుకోండి ఆయనది ఆయన కూడా మనలాగే సంసారం ఒకడికేమో పెరు జేబులో పెరుగుంటే కానీ గుడ్ ఫీలింగ్ ఉండదు ఇంకొకడికి జేబులో సెల్ ఫోన్ ఉంటే కానీ గుడ్ ఫీలింగ్ ఉండదు విష్ణువుకేమో మెడలో కౌస్భ మాణిక్యం ఉంటే కానీ గుడ్ ఫీలింగ్ ఉండదు అంటే ఆయన సంసార అయ్యాడు కదా కౌస్భ మాణిక్యము అంటే ఆత్మ చైతన్య ప్రకాశమునకే కౌస్థుభ మాణిక్యం మన మహర్షులు సింబాలిగ్గా చెప్పారు అయితే మన వాళ్ళు ఏం చేశారు ఆ సింబాలిజ్ మనం మరిచిపోయి వీళ్ళు బెల్జియం నుంచి అక్కడి నుంచి డైమండ్లని వాటిని ఇంపోర్ట్ చేసి ఓ వంద తులాల బారంలో ఆ డైమండ్స్ అన్నిటినీ కూడా గుచ్చి ఒదిగి అది ఆయన నడలో వేసి మేము చాలా ఘనకార్యం చేస్తున్నామని ఆయన్ని చాలా సంతోషం పెట్టేస్తున్నామని మన వాళ్ళు అనుకుంటున్నారు లేదా చెప్పడం అంటే సింబాలిక్ గా చెప్పిన దాన్ని సింబాలిక్ గా తెలుసుకోలేకపోవడం అన్నది ఇది అజ్ఞానంలో పడుతుంది అలాగే ఇక్కడ జాలం అంటే శంకరులు ఇవా పెట్టారు జాలం అంటే వాడు ఇవ్వడం నిజంగా వల వేసాడని అనుకునే సుమా వల ఏమీ లేదురా బాబు మూగుగా ముందు ముక్కు కోవడం భయం అని ఓ ఆ రకంగా వల అంటే వీడు వలతో ఇంటికి వచ్చి వేసేస్తాడు దేవుడు వెంకటేశ్వర స్వామి మెడలో ఎవ హారం వేసేసాడు హనుమంతుడికి దేడూరు వేసేస్తాడు ఆయన మెడలో వడలు వేసేస్తాడు లేకపోతే ఏదైనా అన్నం తప్పు ఏదైనా పొరపాటు మాట్లాడితే దాన్ని ఇంప్లిమెంట్ చేసేసి వల అన్నారనుకోండి ఓహో దేవుడు వల వేశాడా అయితే ఆయన చేతిలో వలహట పెట్టేయండి ఆ వలహ ఒకటి తయారు చేయించేసి బంగారం తోటి వెండితోటి ఆయన చేతిలో పెట్టే అలా వద్దు బాబు అలాగే దాన్ని అలా లిటరల్ గా తీసుకోవద్దు ఇవా వల వంటిది వల వంటిదంటే వల ఏం చేస్తుంది కత్ వేస్తుంది ఇటు కదలదానికి వీటి లేకుండా అది బంధించేస్తుంది ఆవరణాత్మకము అలాగే ఈ అజ్ఞానము అవివేకము కూడా ఈ మన సూపర్స్టిషన్స్ మన అంధవిశ్వాసాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక వల ఏర్పడి మనల్ని ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉంటాయి ఆ విధంగా ఉంటుంది సంపదలో ఉన్న వాళ్ళు అలా సో మోహజాల సమావృత ప్రసక్తాష్టామభోగూ ఈ భోగముల గట్టిగా కోరుకోవడం భోగాలను కోరుకోవడం వాటిల్లో గట్టిగా తగు పొదుగు ఉండడము దాన్ని శంకర్లు ఏమంటున్నారంటే తత్రైవ ని వాటిలో కూర్చుండిపోతారు పొద్దున్న నుంచి నిద్రలేసన్ని మొదలు మళ్లీ నిద్రపోయే వరకు ధనమును సంపాదించుట భోగములను అనుభవించుట దేవి దేవతలను మచ్చిక చేసుకుని మనకు అనుకూలంగా ఎలాగ తిప్పుకోవడం వాళ్ళ సహాయంతో కూడా కోరికలను ఎలా తీర్పు కొనుక ఇదే పని ఇంకా వేరే టాపిక్ కే లేదు సత్రైవ నిషన్నాహ దాంట్లోనే కూర్చుండిపోయారు తేన ఉపచిత కల్మకాహ దాంతో ఇన్ని రకముల కోరికలు ఇన్ని భోగములు ఆ భోగముల కోసం అనేకానేకములైన కర్మలు లౌకిక కర్మలు పూజాది కర్మలు ఇలాగ వీళ్ళు చేసుకుంటూ పోతూ ఉంటే ఆ కల్మషము అంటే కామనయే కల్మషము భోగములంటే పరుగెత్తుట కల్మషము కోరికల కోసం దేవీ దేవతలను ఆరాధించుట అనేది కల్మషము కామనయే కల్మషం కదా సో ఈ కల్మషములన్నీ కూడా అలా పెరుగుతాయి అలా పోడతాయి రోగుపడి మీకు ఒక మాట చెప్తా సెల్ఫ్ ఇంట్రెస్ట్ సెల్ఫ్ కన్సర్న్ అన్ని ఉంటాయి సెల్ఫ్ ఇంట్రెస్ట్ అంటే మీరు ఏదో కోరుకుని కోరుకుని ఇది నాకు కావాలి సెల్ఫ్ కన్సర్న్ ఏదో ఒక దానికి భయపడుతూ ఉంటారు నాకు ఏమైపోతుందో పెద్ద వయసులో నాకు కింది ఉంటుందో రోగం వస్తే మందు వస్తుందో ఉండదు ఈ కొడుకు కూతురుకు సేవ చేస్తారో చేయరో ఈ కోడలు మనవడు వీడు మనకి హెల్ప్ చేస్తారో చేయరో ఇవన్నీ సెల్ఫ్ కన్సర్న్ బెంగలు చచ్చి బయట స్వర్గానికి వెళ్తాను వెళ్ళను ఈ పెద్ద కోరిక పెట్టుకున్నా నువ్వు తీరుతుందో తీరదో ఇవన్నీ సెల్ఫ్ కన్సర్న్ రెండుంటాయి సెల్ఫ్ ఇంట్రెస్ట్ సెల్ఫ్ కన్సర్న్ మీరు చేసే కర్మలన్నీ కూడా ఈ రెండింటి చేత ప్రోత్సాహం చేయబడుతూ ఉంటాయి అంటే ప్రతి కర్మని కూడా సెల్ఫ్ ఇంట్రెస్ట్ కోసమో సెల్ఫ్ కన్సర్న్ కారణంగానో మనుషులు చేస్తూ ఉంటారు ఓకే సెల్ఫ్ ఇంట్రెస్ట్ తోటి సెల్ఫ్ కన్సర్న్ తో తోటి చేసే ప్రతి కర్మ బంధిస్తుంది అది ప్రోగుపడుతుంది అలా సంత ఉపచితమవుతూ ఉంటుంది అలా ప్రోగుపడుతూ ఉంటుంది ప్రోగుపడి ప్రోగుపడి ప్రోగుపడి ఒకనాడు మన కొంపని ఉంచుతుంది ఉపచిత కల్మష ఈ కల్మషమంతా కూడా పెరిగి పెరిగి పెరిగి అశుచౌ నరకే పతంతి వీళ్ళు అత్యంతము కష్మలముతో కూడిన అంటే మురికితో నిండిన నరకంలో పడిపోతారు ఈ నరకంలో పడిపోతారు అన్నదానికి శంకర్లు ఏమని చెప్తున్నారో చూడండి వతంతి నరకే అశుచౌ వైకరణ్యాద దీనికి పౌరాణికమైన అర్థము చెప్పచ్చు మోర్ ప్రాక్టికల్ మీనింగు చెప్పచ్చు ఈ శ్లోకానికి పౌరాణికమైన అర్థం ఏంటంటే అది నరకం అని ఒకటి ఉంటుంది ఎక్కడో ఉంటుంది దక్షిణ పూర్వస్యాని దిశిసర్పి దక్షిణ పూర్వ అంటే మూలలు మూలలో ఉంటాయి నరకం స్వర్గం తూర్పునో ఉత్తరానం ఉంటుంది డైరెక్ట్గా ఉంటుంది స్వర్గం నరకం మూలం ఉంటుంది సో దక్షిణ పూర్వ అంటే సౌత్ ఈస్ట్ సౌత్ ఈస్ట్లో ఉంటుంది నరకం దానికి విసర్తి అని పేరు అంటే బాగా వ్యాపించి ఉంటుంది ఉత్తర పూర్వ శాంతి శిర్ విషాది నరక అంటే ఇలాగేదో నరకాలు ఉన్నాయి ఇక్కడ అక్కడ ఎక్కడో ఉంటాయి బహుశా పైన ఉండకపోవచ్చు అడుగు నుండి ఉండొచ్చు ఎలా ఉంటాయి నరకాలు ఆ నరకంలో పడతారు ఆ నరకానికి వెళ్ళి దాంట్లో ఇనుకో ముళ్ళు ఉంటాయి మేము పోనీ చెప్పులు తొడుక్కవచ్చు కదా అంటే చెప్పులు తొడుక్కొనివ్వరు ఎంతో నడవాలి ఎండ కాసేస్తూ ఉంటుంది మండిపోతూ ఉంటుంది అలా నడవాలి నడిచి నరకానికి చేరుకోవాలి చేరుకున్న తర్వాత అక్కడ వీడికి ఒక దేహాన్ని ఇస్తారు ఆ దేహము నాకు యాతనా దేహము అని పేరు ఏమండి కేవలము యాతనలను దుఃఖాన్ని అనుభవించటం కొరకు మాత్రమే ఈ దేహము ఇవ్వబడుతుంది అంటే అర్థమేమిటి ఆ దేహాన్ని వాళ్ళు పోషిస్తూ ఉంటారు ముక్కలు ముక్కల కన్నా కింకర్లు యమకింకరలు అయినా కూడా చావు రాదు చావు స్టేజ్ ఇంకా దుఃఖం ఏముంది చావుతో అన్ని దుఃఖాలు చావు ఆ యాతనా దేహము అలా బ్రతికితే ఉంటుంది ముక్కలు ముఖం జరుగు పోసేస్తారు ఆ దుఃఖాన్ని అనుభవిస్తూ అలా పండు ఉంటాడు అది మళ్ళీ హీల్ అవుతుంది మళ్ళీ ఈసారి స్థూలాలతోటి వాటితోటి దబ్బనాలతోటి పొడి చేస్తూ ఉంటారు మళ్ళీ దుఃఖాన్ని అనుభవిస్తాడు అది మళ్ళీ గాయం అలా వదిలేస్తారు మళ్ళీ హీల్ అయిపోతుంది మళ్ళీ పొడి చేస్తూ అలా ఉంటుంది ఆ యాతన దేహము అది చావదది అది అలా ఉంటుంది అది ఎందుకు పనికిరాదు కేవలం మంచి పనికి ఏ పనైనా ఉపయోగకర ఉండబట్టి కేవలము దుఃఖాన్ని నిర్మాణం చేయటం కోసమే ఆ దేహం ఉంటుంది అటువంటి దేహాన్ని ఒకదాన్ని వీడికి వీడికిస్తారు ఆ దేహాన్ని పట్టుకుని వీడు నరకంలో పడి అనేక దుఃఖాలను అనుభవిస్తారు నరకానికి వెళ్లి దారిలో ఓ రివర్ ఉంటుంది ఆ రివర్ దాటి వెళ్లాల్సి ఆ రివర్ ఏమిటి వైఖరిని అని ఉంటుంది అంటే దాన్ని దాట దాటడము చాలా కష్టము అనే అర్థంలో వచ్చి ఉంటుందన్నమాట వై తరాణిత ప్రయోగం ఈ తరణ దాని నుంచి ఈ ఖరణ ఈ పెట్టి ఆ చేస్తే వై తరణి అయింది ప్రయోగం అని అర్థం ఉంటుంది అంటే ఆ నది పేరు అది ఆ నదికి పేరు ఏమైనా పెట్టచ్చంటే ఇట్ రివర్ ఆఫ్ బ్లడ్ అండ్ పస్ అండ్ బోన్స్ అండ్ అండ్ ఆ రివర్లో భయంకరములైన పావులు మొసళ్ళు ఉంటాయి అది దాటాలి దాంట్లో ఈదుకుంటూ వెళ్ళి దాటాలి దాంట్లో పడతాడు వెళ్ళి ఆ యాతనాదే దాటి వెళ్ళక తప్పదు ఆ యాతనాదేహంతో బాధపడుతూ ఆ నదిలో పడి దాటి వెళ్ళి అక్కడ నరకానికి వెళితే చాలా బాధపడతాడు అని పౌరాణికులు ఆ విధంగా మనల్ని భయపెట్టేసే విధంగా వర్ణిస్తారు ఆ అర్థం చెప్పచ్చు మీరు నేను ఇంకో అర్థం చూడండి